నూట ఇరవై ఆరవ సంకీర్తన హరియే సకల క్రియలై తృప్తి ఇచ్చుగాక ఎరవుల వారి చేతలు ఎందాకా వచ్చిని నరులకు నరులే పరలోక్రియలు సిరిమోహాచారాల చేతురుగాక తరు పాషాణ పశుతతులకెవ్వరు చేసేరు హరయగ భ్రమగాక అవి పస్తులున్నవా పొడుకులు గలవారు కోరి పితృముఖమున పుడుపులు తమవారి కూర్చిపెట్టగా అడరి శ్రీహరియే అన్యుతా చేకొని అడవి వారికొంత దయజూచుగాక తారేడ వారేడదైవము శ్రీవేంకటేశుడు ఆరయనంతరాత్ముడని తెలిసి ధారతో ఆతని ఆజ్ఞతప్పక ఆ దివసాన చేరువజేసేవెల్లా చేయుడీ ఆతనికి